సో ఆ బ్రహ్మభూతం వాడే బ్రహ్మైపోతాడు ఎప్పుడైతే వాసనలన్నీ పోయి తమో గుణము స్వప్న రజోగుణము వీటి యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయో అప్పుడే బ్రహ్మైపోతాడు ఎస్మాత్ పరం నా పరమస్తి కిచిత్స్మాత్స్మాత్ పరం నా పరమస్తి కిచిత్స్మాణీయో న్యాస్తి కశ్చిత్ అని శ్వేతాశ్వత రూపనిషత్తులో చెప్తారు సో ఆ చైతన్యము ఆత్మ చైతన్యము ఆ ఎరుక దానికంటే భిన్నంగా ఏదీ ఉండదు సర్వము దాని ఎందే ప్రకాశిస్తాయి ఇప్పుడు ఇప్పుడు హాల్ అని మీరు అన్నారనుకోండి హాల్ అంటే వాట్ ఈస్ హాల్ సిమెంటు ఇటకలు హాల్ అంటే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ కానీ హాల్ అంటే సిమెంటు ఇటుకలు కాదండి హాల్ అంటే స్పేస్ అన్నారనుకోండి స్పేస్ అని మీరు ఎప్పుడైతే అన్నారో ఇట్ ఈస్ ద సేమ్ ఎవ్రీవే it is the same, same space ampas same space there is no division in this space alage sachidatma adibrahma adinayatharth swarupam ani vid anukunte all existence is myself all existence is me is is my my true nature ane jnanallo untadi adibrahma bhutam ఆయనకు ఆ ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా ఏది ఉండదు యస్మాత్పరం నా పరమస్థికించి దీనికంటే గొప్పది ఉండదు దీనికంటే తక్కువది ఉండదు దీనికంటే చిన్నది ఉండదు దీనికంటే పెద్దది ఉండదు అంటే సర్వము దీని ఎందే హిందు అటువంటి ఆ బ్రహ్మభూతుడై జ్ఞాని ఉంటాడు భాష్యకారులు ఏమంటారు చూద్దాం ప్రశాంతమనసం ప్రకర్షేణ శాంతం మన యస్ సహ ప్రశాంతమన తం ప్రశాంతమనసం విగ్రహవాక్యం అంటారు సో మనస్సు శాంతంగా ఉండాలి ఎంత శాంతంగా ఉండాలి లోతైన శాంతి డెప్త్ ఇన్ దట్ పీస్ దస్ట్ బి అంతమంది పీస్ఫుల్గా ఉంటారు అతి కష్టం మీద ఐదు నిమిషాలు పీస్ఫుల్గా ఉంటాయి అలా కాదు శాంతం ఉంటే ఎంత ఎంతసేపు అయినా సరే రోజులు డేస్ అండ్ డేస్ పీస్ఫుల్గా ఉంటారు మహాత్ముడి దగ్గరికి ఒక ఒకతను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందామని వెళ్ళాడు ఓ మహాత్ముడి దగ్గరికి ఆ మహాత్ముడు అక్కడ గుహలో ఆయన ఏకాంతంలో కూర్చుని ఉన్నాడు ఇది ఇతను వెళ్ళాడు పొద్దున్న వెళ్ళాడు మధ్యాహ్నం అయింది సాయంకాలం అయింది ఆయన అలాగే కూర్చున్నాడు ఆయన కళ్ళు తెరవాలి అయ్యా నాకు మీరు ఆత్మబోధం చేయాలని అడగాలి కదా ఆయన కళ్ళు తెరవలేదు ఆ రాత్రి కూడా ఆయన కళ్ళు తెరవలేదు అలాగే కూర్చుని ఉండిపోయారు అప్పుడు ఈ శిష్యుడు ఈ సాధకుడు అక్కడ పడుకున్నాడు మొన్నాడు పొద్దున్న ఆయన లేచాడు లేచి వీడు అప్పుడే నిద్ర లేచాడు ఒకసారి వీడికేసి చూశారు చూసి ఏం మాట్లాడకుండా నదికి వెళ్ళిపోయారు స్నానం చేసి ఏదో పండవ ఫలమో తీసుకున్నాడు వీడు కూడా ఈ వెనకాల నదికి పోయాడు వీడు స్నానం చేసి వచ్చాడు వచ్చేప్పటికి మళ్ళీ వచ్చేప్పటికి ఆయన మళ్ళీ ఇలాగ ఏకాంతంలోకి వెళ్తాడు మళ్ళీ వీడికేసి చూడలేదు అయిపోయింది మళ్ళీ మధ్యాహ్నం అయింది రాత్రి అయింది ఆయన కళ్ళు తెరవలేదు వీడు అలాగే మళ్ళీ ఏదో కసర కాయో కసరో తిని మళ్ళీ పడుకున్నాడు ఉన్నాడు ఆయన లేచాడు వీడి ఇంకా అక్కడే ఉన్నాడు వీడు లేచాడు ఆయన వీడికి వేసి చూసి ఒక చిరునవ్వు నది మళ్ళీ నదికి వెళ్ళిపోయాడు వీడు నదికి వెళ్ళాడు ఆయన నది నుంచి స్నానం చేసి వచ్చేసి మళ్ళీ కూర్చున్నారు ఇంక వీడితోటేం మాట్లాడలేదు మళ్ళీ మొన్నడు పొద్దున్నలు మళ్ళీ వీడు ఉన్నాడు ఏమంటావు అని అన్నాడు నమస్కారం చేశాడు ఇంక సమాధానం కోసం వేచి ఉండకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చేసి ఏకాంతంలో కూర్చున్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకి ఇతనికి ఆత్మబోధ చేశారు వాడు ప్రసాప్తుడైనాడు అదే కథ సో దెక్ ఆఫ్ ఇన్నర్ సైలెన్స్ సో స్వామి రామసుక్రదాస్ జీ మహారాజ్ అంటూ ఉండేవారు హిందీలో చెప్పేవారు ఆయన సే అవర్ అందర్ సే మౌన్ అని చెప్తుంది బయట నుంచి లోపల నుంచి కూడా మౌనం అయిపో మౌనంగా ఉండిపో బయట ఎంతోమంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు నువ్వు మౌనంగా ఉండిపో అప్పుడప్పుడు చిరునవ్వు నవ్వితే సరిపడుతుంది ఊరికే మాట్లాడిన దానికి ప్రతిదానికి అడ్డపడిపోయే ఏదో చెప్పక్కర్లా ఓ చిరునవ్వు నవ్వితే సరిపడుతుంది అలా మౌనంగా ఉండిపో తర్వాత లోపల మౌనంగా ఉండిపోహర్సేవారు అందర్సే సో బికమ్ పీస్ఫుల్ అండ్ సైలెంట్ బోత్ విత్ అండ్ విత్ ఆ డెప్త్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే సైలెన్సీస్ ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు మాట్లాడారు మీకు మాట్లాడడానికి ముందు ఏముందండి సైలెన్స్ మాట్లాడడం అయిపోయిన తర్వాత ఏముందండి సైలెన్స్ మాట్లాడేప్పుడేముందండి సైలెన్స్ ఇప్పుడు మీరు అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడిన దానికి మీకు వినపడుతుంది మీరందరూ మాట్లాడుకుంటుంటే నేను మాట్లాడితే వినపడుతుందండి వినపడదు కాబట్టి నేను మాట్లాడడం అనేది మీకు వినపడాలంటే దేర్ మస్ట్ బీ సైలెన్స్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ కాబట్టి ముందు వెనుక మధ్యలో ఉన్నది సైలెన్స్ మిస్ ది సైలెన్స్ మనం సైలెన్స్ని మిస్ అయిపోయి శబ్దాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటాం శబ్దాలు ఉన్నాయా సైలెన్స్ ఉందా మీరు ఆలోచించి చెప్పండి సైలెన్స్ ఉంది పే అటెన్షన్ టు ది సైలెన్స్ ఎప్పుడైనా సైలెన్స్గా అటెన్షన్ పే చేయండి ఒకసారి అలా బయటకు వెళ్ళి ఆ చెట్టుకేసి చూడండి ఆ చెట్టు అలా కదిలినప్పుడు చిన్న శబ్దం వస్తుంది ఆ శబ్దాన్ని మీరు వినగలుగుతారు ఎప్పుడు వినగలుగుతారో తెలుసిన ఆ సైలెన్స్కి మీరు ట్యూన్ అయితే ఆ శబ్దాన్ని వినగలుగుతారు ఎప్పుడైనా ఆ చిటారు కొమ్మ నుంచి ఒక ఎండుటాకు జారి పడి ఇటు తిరిగి అటు తిరిగి ఆ గాలికి అటు వెళ్ళి ఇటు వెళ్ళి చక్కర్లు కొట్టి కొట్టి కొట్టి అలాగ భూమిని నేల మీద అలా శుతి మెత్తగా వచ్చే ఆ చిన్న శబ్దం ఎప్పుడైనా విన్నారో మీరు వినలేదు ఎందుకు వినలేదో తెలుసిన మీ మనస్సు సైలెన్స్ మీద ఫోకస్ ఎప్పుడు అవ్వలేదు అని చెప్పిన మీరు వినలేదు నేను దాన్ని అభ్యాసం చేశాను ఆకులు రాలే కాలము భగవంతుడు పెట్టాడు కదా నేను ఏం చేశానంటే ఓ చెట్టు దగ్గరికి వెళ్ళా ఆ ఒకదాని తర్వాత ఒకటి అలా ఆకులు రాలుతున్నాయి గాలి వచ్చినప్పుడల్లా రెండు మూడు ఆకులు రాలతూ ఉంటాయి ఏదో ఒక ఆకు మీద ఫోకస్ చేయటం అది ఎంత సైలెంట్గా దిగుతోందో అలా గ్లైడింగ్ మోషన్లో దిగుతుంది అలా భూమి మీద టచ్ అయినప్పుడు నాకు దొరికింది అసలు నేను విన్నాను అసలు అంటే మనస్సు నిశ్శబ్దంలో బాగా రూటెడ్ అయి ఉండాలి అప్పుడు ఆ శబ్దాన్ని వినగలుగుతారు ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుగుతా చెప్పండి అటువంటి సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ మీలో ఉందా లేదా చెప్పండి మీరు చెప్పండి ఉంది యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ కానీ మీరు ఎప్పుడైనా అనుభవాన్ని తెచ్చుకున్నారా లేదు ఎందుకని ఎంతసేపు గడబిడ హడావిడి పార్టీలు పెళ్లి మరొకటి మరొకటే తప్ప ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని ఏకాంతంలో కూర్చుంటే ఆ సైలెన్స్ అనుభవానికి తెచ్చుకుంటాం యూ బ్రింగ్ అ సైలెన్స్ ఇన్ యువర్ బీయింగ్ ఇప్పుడు మీ స్వరూపము మీరు ఏదో అది ఈ మనస్సు యొక్క చలనం వల్ల నిర్ధారితమవుతుందా లేక ఆ సైలెన్స్ మీ స్వరూపమా అది కూడా మీరు తెలుసుకోవాలి మనస్సు యొక్క చలనం ఉంటుంది మనస్సు యొక్క చలనం అంటే నేను తండ్రిని నేను కొడుకును నేను ఈ ధనానికి అధిపతిని ఈ ఈ సొత్తుకి నేను ఓనర్ని ఈ స్త్రీకి భర్తను ఈ పురుషుడికి భార్యను ఉరికే స్త్రీకి భర్తను అన్నాను కాబట్టి వేసాను వెంటనే అదర్ సైడ్ సో దట్ బ్యాలెన్స్డ్గా ఉంటుందని వేసి తీరాలనే రూల్ ఏం లేదు బట్ స్టిల్ సో ఈ పార్టీకి చెందినవాడను ఈ పని చేసేవాడను ఈ కర్మకి ఈ భోగానికి భోక్తను ఇదంతా ఏమిటండీ ఆల్ దిస్ సెల్ఫ్ డెఫినెషన్స్ ఇవన్నీ సెల్ఫ్ డెఫినెషన్సే కదా తనకి తాను ఇచ్చుకునే నిర్వచనాలు ఇవి నుంచి వచ్చాయి మనస్సు యొక్క చలనం నుంచి వచ్చాయి ఇవన్నీ తప్పు దీంట్లో ఏదీ సత్యం కాదు మనస్సు యొక్క చలనంలో అవన్నీ సత్యం అని అనిపిస్తాయి అవి ఏవీ సత్యం కాదు మీ యొక్క యథార్థ స్వరూపము మనస్సు చేత నిర్ధారింపబడినంత కాలము మీరు సంసార బంధంలో ఉంటారు దట్ అప్లైస్ టు యూ టు బీ టు ఆల్ నేను సన్యాసిని ఈ పీఠానికి అధిపతిని ఈ ధర్మాన్ని నా చేతిలో ఉంది నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని వీడు అనుకుంటుంటే అది కూడా మనస్సు యొక్క చలనమే అది వాడు స్వరూపం కాదు స్వరూపం ఏమిటండి స్వరూపం ఏమిటో తెలుసిన దట్ ఇన్నర్ సైలెన్స్ ఈజ్ యువర్ స్వరూప ఆ సైలెన్స్ అది వైడ్ శూన్యం అని మీరు అనుకోద్దు అది శూన్యం కాదది అది సచ్చిత్ దేర్నెస్ ఆఫ్ ది బీయింగ్ దాని పేరే బ్రహ్మ బ్రహ్మభూతం అది మీ స్వరూపం ఆ సైలెన్స్ ని డిస్కవర్ చేయాల్సి ఉంటుంది హేనం యోగినం సుఖముక్తమం నిరతిశయం ఉపైతి ఉపగచ్చతి అటువంటి యోగి ఎవడైతే ఆ అంత నిశ్శబ్దం అంతర్నిశ్శబ్దం అంత అంతర్ముఖుడు అంటారు అంతర్ముఖుడు అంతర్ముఖుడు అంటే కళ్ళు తెరిచి ఉండొచ్చు కళ్ళు మూసి ఉండొచ్చు మాట్లాడుతూ ఉండొచ్చు మౌనంగా ఉండొచ్చు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ రూటెడ్ టు హిజ్ ఓన్ ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఉంటారు అంచేతనే బాహ్యంలో పరిస్థితి అనుకూలం ఉన్నప్పుడు నవ్వుతాడు ప్రతికూలం ఉన్నప్పుడు కూడా ఓ చిరునవ్వునవుతాడు ఎందుకంటే బాహ్య పరిస్థితికి డిస్టర్బ్ కాడం తన స్వరూపంలో తాను నిలిచి ఉంటాడు పర్వత శిఖరం ఎలా అయితే గాలి మెల్లగా వీచితే పర్వత శిఖరం ఎలా ఉంటుంది స్థిరంగా ఉంటుంది గాలి గట్టిగా వీచితే అప్పుడు స్థిరంగానే అదే చెట్టు అనుకోండి మెల్లగా వీచితే తలక ఇలా ఆనందంగా ఊపుతుంది గట్టిగా వీచితే అయ్యయ్యో అయ్యో విరిగిపోతానేమోనని భయపడుతుంది సంవసారి అలాగ చాలా బ్రిటింగ్గా ఉంటారు ఆ ఇన్నర్ సైలెన్స్ గుర్తు ఎరగ ఎరగరు ఇన్నర్ సైలెన్స్ని ఇన్నర్ బీయింగ్ ఇన్నర్ సైలెన్స్ దాన్ని పట్టుకోరు దాన్ని పట్టుకోవాయా నీ స్వరూపం ఏది దాన్ని పట్టుకో దాంట్లో నీకు ఆత్మ దాంట్లో నీకు సుఖం ఉత్తమమైన సుఖం లభిస్తుంది అంటే ఈ మాట చెప్పి మీరు ఎవరని కన్విన్స్ చేయడం కూడా కష్టం మీరంటే చాలా ఉన్నత శ్రేణికి చెందిన శ్రోతలు కాబట్టి ఇంకా కూర్చుని ఉన్నారు కానీ ఈ మాట చెప్పి నెగ్గడం కష్టం ఈ సంవసారంలో చాలా పిక్యూలేర్ సంసారం సో డిస్కవర్ దట్ ఇన్నర్ సైలెన్స్ హౌ టు డిస్కవర్ సైలెన్స్ని ఎలా డిస్కవర్ చేస్తారండి బయట సైలెన్స్ అయినా ఎలా డిస్కవర్ చేస్తారు బీ సైలెంట్ అండ్ ముందు మీరు సైలెంట్గా ఉండండి మీరు బడబడబడ మాట్లాడుకో సైలెన్స్ని ఎలా డిస్కవర్ చేస్తారో మీరు సైలెంట్గా ఉండండి తర్వాత పే అటెన్షన్ టు ది సైలెన్స్ Just pay attention జస్ట్ పే అటెన్షన్ టు బి సైలెన్స్ ఆ సైలెన్స్లో మీకు దాంట్లో ఎప్పుడైతే బాహ్యమునుండే సైలెన్స్ని మీరు దాని మీద ఏకాగ్రతని మనస్సును పెడతారో ఆ మనస్సు విలీనం అయిపోయి మీకు ఇన్నర్ సైలెన్స్ మీకు అనుభవానికి వస్తుంది అందుకోసం ఔటర్ సైలెన్స్ని పరిశీలిస్తే ఇన్నర్ inner silence వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా మేడమ్ మీదకి వెళ్ళి వ్యాసం కాలం కదా వెళ్తూ ఉంటారు బాల్కనీ మీదకి బాల్కనీ ఉన్నవాళ్ళు బాల్కనీ కాదు అదే టెరెస్ టెరెస్ మీదకి వెళ్తా టెరెస్ మీదకి వెళ్ళి ట్రాఫిక్ కేసి ఇటు పోతున్నారు అటు పోతున్నారు అవన్నీ చూశారనుకోండి మీకేమిటి లాభం మనస్సుకి ఇంకా డిస్టర్బ్ అవుతుంది సైలెన్స్ రాదు టెరెస్ మీదకి వెళ్ళి లుక్ ఇన్ టు దిస్ స్పేస్ చంద్రుడు నక్షత్రాలు ఆ చంద్రుడు నక్షత్రాలు ఎలా ఉంటాయండి ఎంత సైలెన్స్గా ఉంటుందండి డీప్ స్పేస్ డీప్ స్పేస్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సాల డీప్ సైలెన్స్ ఉంటుంది డీప్ స్పేస్లో ఎప్పుడైనా పరిశీలించి చూడండి డీప్ స్పేస్లో డీప్ సైలెన్స్ ఉంటుంది మీరు ఆ డీప్ సైలెన్స్ని మీద మనస్సు ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఏమవుతుందో తెలిసినా మీ హృదయంలో డీప్ సైలెన్స్ నిర్మాణం అవుతుంది ఎందుకో తెలిసిన లోపల ఉన్నదే బయట ఉంటుంది బయట ఉన్నదే లోపల ఉంటుంది ట్రై చేసి చూడండి బయటకు వెళ్ళి చెప్పారు ఇలాంటి మాటల లోపల ఉండదే బయట ఉంటుంది బయట ఉండదే లోపల ఉంటుందని చెప్పి వీడి పిచ్చాడు అనుకుంటాను నేను పిచ్చాడకి ఇలాగ పేరు పడ్డవాడి మీరు కూడా అటువంటిది గడ్డ పేరు వస్తుంది సో ట్రై చేసి చూడండి సో ఆ డీప్ సైలెన్స్ అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది పీపుల్ డోంట్ నో ఇట్ సైలెన్స్ దీ డోంట్ నో అని సైలెన్స్ యొక్క రహస్యం తెలియకపోవడం చేతనే బోల్డ్ అంత ధ్వని చేస్తూ ఉంటాను ధ్వని ఎవడు ఎక్కువ చేస్తే వాడి యొక్క అంత ఆ లోపల ఉన్న రహస్యం వాడికి అంత తక్కువ తెలుసు మీరు తెలుసుకోవాలి ఈ ఇటువంటి సైలెన్స్ని డిస్కవర్ చేసిన వాడికి ఏమిటవుతుంది వాడికి దగ్గరికి సుఖం నడుచుకుంటూ వచ్చేస్తుంది ఉపగచ్చత అదే వస్తుంది వీడు పరిగెత్తుకునే సుఖాన్ని దగ్గరికి వెళ్ళడం కాదు ఇప్పుడు స్వర్గానికి వెళ్తాడు ఎందుకంటే స్వర్గానికి వెళ్ళడం అక్కడ ఏనా మన మేనత కొడుకున్నాడా మేనమావ కొడుకున్నాడా ఎందుకు స్వర్గానికి వెళ్ళడం అంటే అక్కడ సుఖాలు ఉన్నాయి స్వర్గం ఎంత దూరంలో ఉంటుంది ఉంటుందో వంద కోట్ల మైళ్ళ దూరంలో ఉంటుంది అబ్బాయి అంత దూరం నేను వెళ్తే సుఖాలు వస్తాయి అవును ఈ ప్రతిపది ఈ ప్రతిపాదన ఎలా ఉందో అంత దూరం వెళ్తే సుఖాలు వస్తాయి సో అక్కడికి వెళ్ళడం పురు అనే మహారాజు ఉండేవాడు మహాభారతంలో ఉంది కథ మహాభారతంలోనూ ఉంది ఋగ్వేదంలోనూ ఉంది ఈ మహారాజు ఓసారి ఎక్కడికో ఏదో మేళా అయితే వెళ్ళాడు ఆ మేళాలో సడన్ గా దూరం నుంచి ఒక అందమైన అమ్మాయిని చూశాడు దూరం నుంచి చూశాడు చూడగానే కళ్ళు మిరిమిట్లు గొలుతున్నట్టు అయింది ఆ మహారాజు కదా మహారాజు తాను తనకు నచ్చింది తాను పొంది తీరుతాడు అది మహారాజు లక్షణం చక్రవర్తి వెంటనే థక టక టయన అనుజా అనుచరులు వెనకాల పరిగెత్తుకొస్తున్నారు ఠక టక టండరి త్రి దివ్యలో దివ్య సుందరి కనపడినటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు వేగంగా వెళ్ళిపోయాడు తిన వెళ్తే అక్కడ ఆమె నేడు వాకపు చేశాడు ఇప్పుడు ఇక్కడ మెరుపు తేదంటే ఒక సుందరిని నేను చూశాను అని చూశారా అంటే చూశామన్నారు ఎవరామె అంటే ఆమె ఓర్వశీ అని చెప్పారు పురూరవుడు ఓర్వశీన ఓర్వశీ పురూరవహా ఓర్వశీ అని చెప్పారు ఐ కాడ్ ఆవిడ ఏ ఉంటుందంటే భూలోకంలో ఉండదన్న అయ్యో అదొకటల్ల భూలోకంలో ఉందంటే వెళ్ళిపోతాడు ఏ ఊరైనా వెళ్ళిపోతాడు లండన్ అయినా వెళ్ళిపోతాడు అదంతైనా వెళ్ళిపోతాడు చక్రవర్తి కదా భూలోకంలోనే లేదనేప్పటికీ హీ హీఈస్ డిఫీటెడ్ ఆమె గంధర్వ లోకంలో ఉంటుంది ఏం చెప్తాను అంటే అదేమిటంటాడు గంధర్వలోకం అని ఒక లోకం ఉన్నది అది ఉత్తమ లోకం అక్కడ అది ఎలా వెళ్ళాలంటే అది ఎలా వెళ్లాలో నువ్వు బజార్లో నిలబడి అడిగితే బజార్లో నిలబడి నీవేదైనా ఆటో ఏదైనా ఎంగేజ్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారు ఈ లోకంలో కానీ ఉర్భలోకాలకి వాళ్ళు తీసుకెళ్లరు అది తీసుకెళ్లేటువంటి వాళ్ళు మహర్షులు కొన్ని కర్మలున్నాయి వాళ్ళ దగ్గర ఆ రహస్యాలు వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తారు అంటే ఆ మహర్షులు ఎక్కడ ఉంటారు అడవిలో ఉంటారు అంటే ఈ పురూరవ చక్రవర్తి పురూరవ శబ్దం సకారాంతం అకారాంతం కూడా పురూరవ చక్రవర్తి అని ఉంటుంది పురూరవ సో ఆయన వెంటనే అడవికి వెళ్తాడు మహర్షి అడ్రస్ పట్టుకొని అడవికి పోతాడు అడవిలో మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆయన కాలు కొట్టుకుంటారు నేను గంధర్వలోకం వెళ్ళాలి ఎందుకు గంధర్వలోకంలో ఒక అమ్మాయి ఊర్వశైన అమ్మాయింది ఆవిని నేను వివాహం చేసుకోవాలి అంటే అప్పుడు ఆయన అగ్నిష్టోమము అనే ఒక క్రతువుని ఈయన చేతి చేపిస్తాడు ఈ క్రతువు చేసుకో క్రతువు చేసేసుకుని నువ్వేమో నీ రాజ్యానికి వెళ్ళిపోయి రాజ్యం చూసుకుంటూ ఉండు మామూలుగా పెద్ద వయసు వచ్చిన తర్వాత మరణించిన తర్వాత నువ్వు గంధర్వలోకానికి వెళ్తావు అంటే ఆయన మరణిస్తాడు మరణించి వెళ్తాడు గంధర్వలోకానికి మరణించేటంటే దేహం ఇక్కడ పడిపోతుంది ఈ పురువురవసుడు గంధర్వలోకానికి వెళ్తాడు పూర్వశి ఈయన కోసం అక్కడ ఎదురు చూస్తూ స్వాగతం చెప్తుంది ఎందుకంటే ఈయన పుణ్యం చేసి పొందాడు కదా ఆ లోకాన్ని అక్కడ ఉండే భోగాల్ని పొందాడు కాబట్టి అక్కడ ఆవిడతోటి కలిసి భోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఈ లోపల పుణ్యం ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతే నా కథ ఇంకా ఉంది కథ ఇంకా చెప్తే చాలా ఉంది కథ సో వీడు సుఖం కోసం వీడికి ఎంతో దూరం సుఖం కోసం పరుగులు ఇప్పుడు ఈ యోగి ఉన్నట్టు చూసారా వీడు ఇన్నర్ సైలిస్ డిస్కవర్ చేసిన వాడిని సుఖము ఉపగచ్చి వీడు సుఖం దగ్గరికి వెళ్ళడం ఏమంటే పురూరవసుడికి దొరికిన సుఖము అది సుఖమా బానిసత్వమా మీరు చెప్పండి ఎంతో సుఖమే ఉందండి అసలు నిజానికి ఒక రూల్ ఉంది ఏ సుఖం కోసం మీరు ప్రయత్నం చేయాలో అది సుఖమే కాదు దుఃఖమే అది ప్రయత్నం చేస్తే దొరికిది సుఖమేమిటండి సుఖం అంటే ఎలా ఉండాలి ఇప్పుడు ఆకలి వేసింది అనుకోండి ఆకలి వేస్తే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మినుములోనూ అవి కొనుక్కొచ్చి నానపోసి రుబ్బి ఇడ్లీ చేసుకుని తింటే ఇంకా వాడిది వాడి మొహం తిండి అదేం తిండి అండి ఆకలి వేసేటప్పుడు ప్లేట్లో ఇడ్లీలో ఎదురుకుండా ఉంటే తినేసి అది సుఖమంటారు గాని విను కొనుక్కొచ్చి లాలపోసి ఎక్కువ రూబ్బిత్ అది అది సుఖమాది దాన్ని తిండి అంటారా ఏదో ప్రారంభం బాగులేదు అలాంటి స్థితి కాబట్టి సుఖం నాకు సుఖం కావాలంటే ఈ సుఖం ఎక్కడ ఉంది మా బోండా మార్కెట్ లో ఉంది ఇప్పుడు ఆటో వాడి దగ్గరికి వెళ్లి బోండా మార్కెట్ కు తీసుకెళ్ళమంటే వాడు అసలు ముందు ఆటో వాడే దుఃఖం అక్కడే ఆరంభం అయిపోతుంది గుమ్మంలోనే ఆరంభం అయిపోతుంది ఏమి సుఖం అంటే దాని సుఖం అంటారా అది ఫ్లేవరీ అది సుఖమైన దుఃఖం అంట ఇప్పుడు సినిమా హాల్లో సుఖం ఉందనుకోండి ఆ అన్ని సినిమా హాల్కి వెళ్ళాలి సుఖం కోసం ఆ సినిమా హాల్కి వెళ్ళాలంటే బయటికి రాగానే ఆ భయమీ అండండి సరే కానీలే అని గుండె దిటవు చేసుకుని రోడ్డు ఎక్కితే ఎండైనా సరే ఈ సినిమా సుఖాన్ని పొందాల్సిందే అని గుండె దిటవు చేసుకుని రోడ్డు ఎక్కితే అది కూడా అసలు వాడు ఏమో ఇటు వెళ్ళాలి అంటే నేను ఇటు అయితే వస్తా అంటాడు ఇటైతే యూ ఫే ఫర్ ఇట్ అండ్ హీ డిక్టర్స్ డిస్ ఏమి విండోరో చాలా చిత్రంగా ఉంటుంది వాడు అక్కడే యూఆర్ డిఫీటెడ్ అక్కడే మిమ్మల్ని వాడు డిఫీట్ చేసేస్తాడు మిమ్మల్ని సగం చేసేస్తాడు వాడు ఏమయ్యా పంతులు పెద్ద బాగా చదువు ఉంటావు నువ్వు ఈ మాత్రం జ్ఞానం ఉండద్దా నేను ఇంటికి ఇంటిపోతుంటే అటెండ్కి వస్తాను అన్నాడు ఒక ఆయన నాతోటి శుభం భూయాత్ నాయన ఇంటికి వెళ్ళిరా నా దగ్గర ఒక పండు కావలసే పట్టుకెళ్ళాం ఇంట్లో పిల్లలకి వాళ్ళకి పెట్టింది అని చెప్పాను ఇంకా అతనితో మనం ఏం మాట్లాడుతాం కాబట్టి అక్కడే డిఫీట్ అయిపోతారు సరే వెళ్ళారు సినిమా థియేటర్కి వెళ్ళారు అక్కడ ఇంత పెద్దాపురం చెంతాడంత క్యూ ఉంటుంది వెళ్ళి క్యూలో నిలబడతారు ఎండా అక్కడ టికెట్లు ఉంటాయి అయితే లేదా ఏరా లోపలికి వెళ్ళిన తర్వాత వాడు ఇంకా ఏసీ ఆన్ చేయడు ఇవన్నీ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అనుభవాలు కొన్ని నేను మీకు చెప్తున్నా ఇప్పుడు ఎలా ఏసిందో నాకు తెలియదు కానీ సో వాడు ఏసీ ఆన్ చేయడు ఎరా ఏసీ థియేటర్ని పైన పెట్టి ఏబైసీ ఏబైసీ ఏంటో మరి ఏబైసీ ఏంటో సో ఏబైసీ అని పెట్టావు కదా లోపలికి వస్తే ఏసీ వేయందుకు ఫ్యాన్ వేయడానికి ఫ్యాన్లు ఉండవు ఏసీ థియేటర్ కదా ఫ్యాన్లు ఉండవు ఏసీ వేయడు ఆ లోపల ఈ వంకాయ పచ్చడి చేసే వంకాయని వెత్తబెట్టినట్టుగా వీడు అలాగా ఎక్కుపోతూ ఉంటాడు అప్పుడు ఆ సినిమా వస్తుంది ఆ మా సుఖం ఏమి సుఖం నా తలకాయ సుఖం సుఖం అంటే ఎలా ఉండాలో తెలుసిన ఆ సుఖం వచ్చి నాలో ప్రవేశించేసిందనే సంగతి కూడా నాకు తెలియనట్టుగా ఉండాలి సుఖం ఉపైతి ఉపనిచ్చతి దగ్గరికి అది వస్తుంది మనం వెళ్ళడం కాదు యోగిన ఆ ఇన్నర్ సైలెన్స్లో అంతటి అద్భుతమైన సుఖం ఉన్నది మనుషులు సంసార విషయాల్లో సుఖం ఉందనుకుంటారు ఒక సత్యాన్ని తెలుసుకోవటంలో విఫలు అయిపోతూ ఉంటారు ఏమిటంటే ఆ సత్యము శాంతము లేక సౌఖ్యము లేదు శాంతియే సుఖం ఇంకేతనే వేదాంతులు శాంతి అయిపోతారు ఇంకోసారి అనాల్సి వస్తే మళ్ళీ శాంతి అనే అంటారు ఇంకోసారి కూడా అనాల్సి వస్తే శాంతి అని ఊరుకుంటారు అంట కర్మకాండలో శాంతిరస్తు పుష్టి రస్తు ఆయుష్యం వస్తు ఆరోగ్యం వస్తు పుత్ర సమృద్ధి పౌత్ర సమృద్ధి ఇంకా దానికి అంతు అలా నడుస్తూ ఉంటున్నా ఆ కర్మకాండం అంటే అలా ఉంటుంది లేదా వేదాంతంలో శాంతి శాంతి శాంతి ఇంకేం ఉండదు శాంతిరస్తు అన్న తర్వాత మళ్ళీ పుష్టి రస్తు ఏమిటి పుష్టి ఏమిటి పుష్టిగా ఉండాలి ఉన్న పుష్టి చాలు దాయమే పుష్టి అంటే కాదండి బ్యాంక్ అకౌంట్ పుష్టిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఉన్న పుష్టి సరిపడుతుంది ఇంకే పుష్టి శాంతి శాంతి శాంతి ఇది వేదాంతం కాబట్టి ఇదో వాల్యూ ఈ వాల్యూని డిస్కవర్ చెయ్యనంత వరకు వాడికి ఆత్మసుఖం తెలియదు ఏమిటో తెలిసిన వాల్యూ ద వాల్యూ ఫర్ ఇన్నర్ సైలెన్స్ వాల్యూ సపోజ్ ఇంట్లో కూర్చొని చారు అన్నం తినేసి సైలెంట్గా ఉండడము మా పార్టీకి వెళ్తే అంత హడావిడి పార్టీ అంటే హడావిడి కరో కరో కూర్చుకర్రో చాలా ఉంటుంది కరో ఈ మధ్యన ఎక్కడో విన్నాను నేను సో ఏదో చెయ్యాలి అంతే హడావిడి ప్రశాంతంగా ఉన్నారనుకోండి సుఖం లేదు మరి సుఖం ఎలా ఉంటుంది కరో డాన్స్ కరో మజా కరో డాన్స్ కరో డాన్స్ ఇంట్లో గెంతులు వేస్తే సుఖం వస్తుంది అరే గెంతులు వేస్తే సుఖం ఎలా వస్తుందండి వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి ఇలా గెంతులు వేసి నాకు సుఖం వచ్చి ఉంటుంది అని వీడు అనుకోవాలన్నమాట సో వెరీ అమేజింగ్ థింగ్ కాబట్టి సంసారంలో సుఖం లేదు సుఖం అన్నది ఆత్మ ఎందేగలదు అది కూడా శాంతి నుంచి వచ్చేటువంటి సుఖము శాంతరసం ప్రక్షీణ మోహాది క్లేశ రజసం ఇత్య ఇప్పుడు చూడండి మోహము అనేది క్లేశం చిత్త క్లేశము అంటారు అంటే ఇప్పుడు శరీరానికి ఇప్పుడు మజిల్ ఉందనుకోండి టిష్యూ ఈ టిష్యూకి క్లేశం అంటే ఏంటి ఓ ముల్లో ఏదో గుచ్చారు అనుకోండి అది క్లేశం టిష్యూకి క్లేశం చాలా కష్టపడిపోతుంది టిష్యూ మనం ఇంజక్షన్ చేస్తానంటే ఆ అధిక సుఖాన్ని కోరి ఒక అధిక ప్రయోజనాన్ని కోరి మనం ఇంజక్షన్ చేయించుకోవాలి వాడు ఇంజక్షన్ ఎలా చేస్తాడు జాగ్రత్తగా వెతుకుతాడు ఇక్కడ ఏదో బెల్ట్ ఏదో కడతాడు కడితే ఆ నరాలన్నీ ఉడ్డుతాయి దాంట్లో ఒకటి వెతుక్కుంటాడు వెతికి దాంట్లో పొడుస్తాడు ఇట్ ఈజ్ క్లేషం అంటది దాంట్లో సో దట్ ఈస్ ది క్లేశ అటువంటి క్లేశము మనస్సుకుంటుంది ఏమిటా క్లేశము మోహము దాన్ని చిత్త క్లేశము ఉంటారు మనస్సుకి క్లేశం ఉంటుందండో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మనందరికీ తెలుసు అది మోహము ఏమిటా మోహము అంటే ఏమిటో తెలుస్తుందండి ఆసక్తి భోగములందో ఆసక్తి ఉత్తరాదులు ఆసక్తి ఎక్కడైతే ఆసక్తి అటాచ్మెంట్ ఉంటుందో దాన్ని మోహము అంటారు డెల్యూషన్ అంటే ఏమిటి ఈ ధనం ఉంటే మనం సుఖపడతాం ఈ పుత్రాదుల సన్నిధిలో మనం సుఖపడతాం ఈ ఈ భోగాల్లో మనం సుఖపడతాం దట్ ఈస్ ది మోహ సో అవన్నీ వాటి స్థానంలో ఉంటే అవన్నీ వీధిలో పారేసుకోమని నా కాదు కీప్ విత్ యూ ధనం ఉందంటే కీప్ ఇట్ విత్ యూ దాని గురించి నేనేమి ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ధనంలో సుఖం ఉందన్నది చిత్త క్లేషము అని నేను ఎప్పుడైతే మీరు ఆ మోహము ఎప్పుడైతే మనస్సులో ప్రవేశించిందో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి వెల్ బీయింగ్ అంటారు అంటే ఐ ఆమ్ ఓకే అని అనిపించదు ఐ ఆమ్ కంఫర్టబుల్ అని అనలేడు ఎవరి వాడు అడుగుతాడు హౌ డు యూ డూ అని అడుగుతాడు అంటే పర్ఫెక్ట్ ఐఎమ్ డూయింగ్ వెల్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు కానీ పైకి అలా అంటూ ఉండగానే హీ నోస్ దట్ హీ డజంట్ ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ అనే ఒకటి He doesn't feel good. Feel good, feel good, and anu koda maya kane, he doesn't feel good. That sense of well-being, that is a poor Natmama. I don't have any desires, any desires, insecurity. I am fullness, I am poor. That is a feeling. There is no ministry. There is no ministry. There is no ministry. There is no ministry. హ్య సుఖములున్నవి బాహ్యమునందు ఎప్పుడైతే చిత్తము లగ్నమై ఉంటుందో ఈ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అన్నది అది ముందు ఫస్ట్ క్యాషుల్ అంటే అది పోతుంది వీడు ఇన్సెక్యూర్ అయిపోతాడు ఈ హీఈస్ నాట్ కంఫర్టబుల్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాడు ఒకసారి నేను విమానంలో ఏదో ఎక్కడికో వెళ్తున్నా నా పక్కన కూర్చున్న అక్కడ చాలా టెన్షన్లో ఉన్నాడు విమానంలో ఉన్నాడు ముఫై ఐదు వేల ఫీట్ అబవ్ ఉన్నాడు ఆ వీడి బదులు కూర్చోడానికి ఓ వెయ్యి మంది సిద్ధంగా ఉంటారు ఆ ఛాన్స్ దొరికితే అక్కడ కూర్చున్నాడు ఈ ఈ అప్సరస్ వచ్చి కాఫీలు టీలు సప్లై చేస్తున్నారు వైపు కూడా అలా టెన్షన్లో ఉనికిపోతున్నాడు అపా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే ఐఎమ్ ఎఫ్రైడ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ సంథింగ్ ప్రాబ్లం క్లేశం చిత్త క్లేశం మనుషులు చాలా క్రేజీగా ఉంటారు తెలుసా మీకు నేను చూస్తూ ఉంటారు మీకు తెలియండి ఏం కాదు నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను నేను ఎప్పుడెక్కడిపో నడిచి వెళ్తున్నాను సెల్ ఫోన్ తీసాడు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్లో దెబ్బలాడేస్తున్నాడు అవతల దగ్గర నుంచి హీజ్ ఫైటింగ్ ఏ హ్యూజ్ ఫైట్ తీసుకో సెల్ ఫోన్లో ఒక ఐదు నిమిషాల తర్వాత నేను కొట్టేట సెల్ ఫోన్ యాప్ చేసి He is, a, he is not his హీఈ హీఈ నాట్ హీజ్ ఓన్ పర్సన్ బ్యాలెన్స్ ఏమీ లేదు సంసారంలో chitta లోతులుగా నిలిపోయాడు ఆ చిత్తక్లేశము చాలా లోతైన చిత్తక్లేశంలో ఉన్నాడు ఆ చిత్తక్లేశము దాన్ని adi bhaga బాగా క్షీణించాలి అంటున్నారు ప్రక్షీణ మోహాది క్లేశ రజసం ఇత్యర్థ Rajasam రజసం అంటే అదే మాలిన్యం అదే రజోగుడు అది బాగా క్షీణించాలి మనస్సు చాలా శాంతంగా తయారు కావాలి ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మీ మనస్సే మీకు మిత్రుడు మీ మనస్సే మీకు శత్రువు ఆ మనస్సుని ఆ రకంగా మార్చుకురావాలి బ్రహ్మభూతం జీవన్ముక్తం జీవన్ముక్తుడైపోతాడు మహాత్ముడు ఈ యోగి ఎప్పుడైతే అకల్మషం శాంత రజసం ప్రశాంత మనస్సం అయిపోతాడో ఇప్పుడు జీవన్ముక్తుడైపోతాడు అతడే బ్రహ్మరూపుడు అయి ఉంటాడు సో అంటే అంటే ఎలా తెలుసుకుంటాడు బ్రహ్మవ సర్వం ఇవన్ నిశ్చయం బ్రహ్మభూతం అంటే తాను ఐఆమ్ స్పేస్ లైక్ అవేర్నెస్ అని తెలుసుకుంటాడు చిదాకాశ స్వరూపుడే ఉంటాడు చిదాకాశం ఇప్పుడు ఈ హాల్ ఉంది ఇదేమిటి ది స్పేస్ ఈ హాల్ లోపల అనేక వస్తువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు ప్రాణులు ఉన్నాయి ప్రాణులు లేని ఉన్నాయి ఖరీదైన ఉన్నాయి ఖరీదు లేని ఉన్నాయి ఉపయోగం ఉపయోగం ఉన్నవి లేనివి అన్ని ఆపోజిట్స్ ఉన్నాయి సో మెనీ థింగ్స్ ఆర్ దర్ ఈ హాల్లో చిత్రం ఏంటంటే ఆ స్పేస్ వీటన్నిటినీ తనయందే కలిగి ఉన్నది తనలోనే పెట్టుకుంది వీటినన్నిటినీ తనలో పెట్టుకుంది స్పేస్ కానీ వీటి చేత వేటి చేత కూడా స్పేస్ ప్రభావితం కాదు వీటిల్లో ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి ఖరీదైంది ఉందనుకోండి ఆ స్పేస్కి ఏదైనా శోఫొ వస్తుందా మీరు డైమండ్ పెట్టారనుకోండి ఈ స్పేస్లో మధ్యలో ఒక స్టాండ్ పెట్టా డైమండ్ పెట్టారనుకోండి ఆ స్పేస్కి ఏదైనా శోఫ వస్తుందా లేకపోతే ఆ డైమండ్ తీసేసి చెత్త కాయితాలు పెట్టారనుకోండి ఆ స్పేస్కి ఏదైనా వెలితి లోటు వస్తుందా ఏమీ రాదు ఆ స్పేస్లో కూర్చుని పూజాపాఠం చేశారనుకోండి ఆ స్పేస్కి పవిత్రత వస్తుంది అనుకుంటున్నారా లేకపోతే అక్కడ కూర్చుని తిట్టుకున్నారనుకోండి ఆ స్పేస్కి ఏదైనా దోషం వస్తుంది అనుకుంటున్నారా అలా అనుకుంటే దాన్ని భ్రమ అలాగే స్పేస్కి ఏమీ రాదు స్పేస్కి ఏది రాదు అసంగంగా ఉంటుంది స్పేస్ ఓకే ఇప్పుడు నేను వాట్ ఈస్ మై సెల్ఫ్ నేను అంటే ఏమిటి స్పేస్ స్పేస్ అంటే ఫిజికల్ స్పేస్ కాదు నేను అంటే అచిత్ ఎరుక తెలివి ద బియ్యంగ్ బీయింగ్ ఉనికి తెలివి రెండు ఒకటే తెలివి ఏ ఉన్న ఉనికి ఉనికి అయినా తెలివి దట్ ఈస్ ది స్పేస్ చిదాకాశ స్పేస్ ఈ స్పేస్లో ఏముంది మొత్తం జగత్త అంతా ఉంది ఆ నేను అని మీరు అంటున్నారు నేను ఆ నేను నాది నేనంటే పెద్ద కాంప్లెక్స్ థింగ్ అది అదంతా ఆ లోనే ఉంది నాది అని మీరు ఏదైతే అంటారో అదంతా ఆ స్పేస్లోనే ఉంది ధర్మం అధర్మం సుఖం దుఃఖం పాపం పుణ్యం అన్నీ ఆ స్పేస్లోనే ఉన్నాయి కానీ ఆ స్పేస్ దేని చేత ప్రభావితము కాదు అది అసంగంగా ఉంటుంది అదిగో ఆ అసంగమైన స్పేస్ లైక్ అవేర్నెస్ చిదాకాశము ఆకాశము వంటి చిత్ అది నేను అదే బ్రహ్మ అట్టివాడే జీవన్ముక్తుడు ఆ స్పేస్లో ఎవెవో సంస్కారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చి వస్తాయి పోయిపోతాయి కానీ స్పేస్ మాత్రం అసంగంగా ఉంటుంది అటువంటి ఆకాశస్వరూపుడుగా మహాత్ములు ఆకాశకోశతనవ ఆకాశస్వరూపులుగా ఉంటారు మహాత్ములు సంసారి చాలా కాంప్లెక్స్గా ఉంటాడు చాలా జటిలంగా ఉంటాడు చాలా కాంప్లెక్స్ ఇస్తానంటాడు కానీ ఇవ్వలేడు ఓటి ఇస్తాడు ఇంకొకటి లాగుతాడు ఏదేదో చాలా కష్టపడుతూ ఉంటాడు భక్తి అంటాడు దేవుడు మళ్ళీ ఇంతట్లోకి మళ్ళీ ఇది కావాలంటాడు అది కావాలంటాడు యదని ఇస్తానంటాడు దమ్మిడీ లాగుతాడు దమ్మిడీ ఇస్తాడు బేడ లాగుతాడు ఏదో చేస్తూ ఉంటాడు చాలా కాంప్లెక్స్గా ఉంటాడు సంసార నిన్ను ప్రేమిస్తున్నానంటాడు మళ్ళీ అదిగో నువ్వు నన్ను అలా చేసేవి ఇలా చేసేవంటాడు మరి ఇంక ప్రేమేమిటి ఇలా చేసినా అలా చేసినా ప్రేమగా స్వీకరిస్తే అది ప్రేమ అవుతుంది కానీ మళ్ళీ ఇన్ని కంప్లైంట్లు పెడితే అది ప్రేమ ఎలా అవుతుంది చాలా కాంప్లెక్స్గా ఉంటాడు సంసారం దాస్ స్పేస్ లైక్ బ్రహ్మజ్ఞాని ప్రశాంతంగా స్పేస్ లైక్ ఉంటాడు జీవన్ముక్తుడై ఉంటాడు అంటే ఆయన ప్రశాంత మానసం అన్నదాన్ని చెప్తున్నాను అకల్మషం అధర్మాదివర్జితం అధర్మము ఇత్యాది కాంప్లెక్సెస్ ఏమీ లేకుండగా ఆ జ్ఞాని అలాగే ఉంటాడు జ్ఞాన జ్ఞాని సహజంగా ఆనంద స్వరూపుడే ఉంటాడు సహజంగా ఎలా అయితే బంగారం సహజంగా మెల మెలా పచ్చగా మెరుస్తూ ఉంటుందో అలాగే జ్ఞాని సహజంగా ఆత్మస్వరూపుడు ఆనంద స్వరూపుడే ఉంటాడు ఎందుకంటే ఆనందము ఆయన యొక్క వెరీ నేచర్ ఆయన స్వరూపమే ఉంటుంది ఆనందం ఆనందం కోసం ఆయన ఏమీ చేయక్కర్లేదు ఏదో ఒకటి చేస్తాడు కానీ ఆనందం కోసం ఏది చేయడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కానీ ఆనందం కోసం ఏది చేయడు ఆనందం కోసం ఏదైనా చేశాడు అంటే వాడు సంసారి అంటారు వాడు కర్త భోక్త జ్ఞాని ఏం చేసినా ఆనందం కోసం చేయడు ఎలా ఈ జ్ఞాని కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏదో పొందాలని కష్టం కష్టపడుతూ ఉంటాడు కష్టపడడం మంచిది కనుక ఒంటికి మంచిది మనస్సుకు మంచిది కనుక కష్టపడతాడు కానీ ఏదో పొందడం కోసం కష్టపడ్డం జ్ఞానం యొక్క ఆనంద స్వరూపం అలాగే ఉంటుంది తర్వాత ఈ శాంతి ఈ సైలెన్స్ ద బీయింగ్ ద అవేర్నెస్ ఆ చైతన్యం ఆ ఆత్మ అది ఎంత రియల్ అంటే బాడీ రియల్ కానే కాదు అసలు దేహము అజ్ఞానికి దేహము సంసారంలో బద్ధుడైన అజ్ఞానికి దేహము మనస్సు ఎంత రియలో ఎంత థోస్ అంటే పక్కగా ఉంటాయి దేహము దేహము అంటే పక్కగా ఉంటుంది వాడిని బంధించి పెడుతుంది మనస్సు అంటే అలాగ మనిషిని కుదిపేస్తూ ఉంటుంది అవి ఎంత సత్యములుగా అజ్ఞానికి భాషిస్తాయో ఆ ఇన్నర్ సైలెన్స్ దాంట్లో ఉండేటువంటి పూర్ణత్వము జ్ఞానికి అంత దృఢమైన సత్యంగా భాషిస్తూ ఉంటుంది దేహము మనస్సు అన్నది నీడవలే ఉంటాయి సో దేహము మనస్సే సత్యం అనుకున్నవాడికి ఆ ఇన్నర్ సైలెన్స్ ఉందని కూడా తెలియదు ఆ ఇన్నర్ సైలన్సే దేవుడని వాడి ఊహ కూడా చేయలేడు అంచేతే దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని పరుగులు తీస్తూ ఉంటాడు అలా కాకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడికి దేహము మనస్సు అవి నేడ వంటివి ఎప్పుడైనా దేహానికి దానికి కొంత హైజీన్ను కొంత తిండి కొంత మందు ఈ మూడు పారేస్తూ ఉంటాడు ఇప్పుడు కుక్కపిల్ల ఉందనుకోండి దానికి కొంచెం తిండిను మళ్ళీ కొంత నీళ్లు ఇచ్చేసి ఓ బోన్ ఇస్తే దానితోటి పీక్కుంటూ ఉంటుంది అలాగే ఈ దేహానికి కూడా కొంత తిండి కొంత హైజీన్ కొంత తిండి కొంత మందు మందుంటే మరి వయస్సును బట్టి కొంత మందు అవసరం ఉంటుంది ఇప్పుడు మోకాలు అనుకోండి ఏదో ట్యాబ్లెట్ అయినా లేకపోతే పైన దార తైలమో మరో తైలమో రాసి పడేసి పక్కన పెడితే అది దాని దారిలో ఉంటుంది కాబట్టి ఇంతే ఈ మూడు దానికి పారేస్తే దాని పని చేసుకుంటూ పోతుంది బస్ నీడ ఉంటుంది నీడ అలా వస్తూ ఉంటుంది మీరు వెళ్తూ నీడల నీడ గురించి మీరు పెద్ద కష్టపడిపోవలసిందే ఉండదు దేహము నీడ వలే ఉంటుంది అది జ్ఞానికే అజ్ఞానికే ఎంత తేడా ఉందో చూసారా కాబట్టి ఆ ఆనందం అనేది అది వన్ సోన్ స్టేట్ అతని యథార్థ స్వరూపము అది కర్మ సాధ్యము కాదు స్వతంత్రము పరతంత్రము కాదు తర్వాత సంసారి యొక్క సుఖము ఏ క్షణంలోనైనా పోతుంది వాడు పార్టీ చేస్తూ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు ఈ లోపల ఎవడో వచ్చి సెల్ ఫోన్ చేతికి ఇస్తాడు ఎక్కడో ఇంకో సెక్రటరీగా ఎవరికో ఇస్తాడు సెల్ ఫోన్ ఇస్తే వాడు వాడు వీడు డాన్స్ చేసేస్తున్నా సరే వచ్చేస్తాడు వచ్చేసే సెల్ ఫోన్ ఇచ్చేస్తాడు ఎందుకంటే వీడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు తర్వాత లేకపోతే ఇవ్వలేదు ఏమైనా మళ్ళీ దెబ్బలు పెడతారు అందుకోసం సెల్ ఫోన్ తీసుకొచ్చి వీడి చేతికి ఇచ్చేస్తాడు ఎక్కడి నుంచి అని అడుగుతాడు వీడు సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి అడిగాడు అంటే అర్థం ఏంటండి వీడు ఇన్సెక్యూర్ అని మీకు అక్కడే తెలిసిపోయిందా లేదా ఎక్కడి నుంచి అయినా నాకు అభ్యంతరం లేదని అండవు ఎక్కడి నుంచి అని అడుగుతుంది అంటే అప్పట్లోనే మళ్ళీ సందేహం ఏదో గొమ్మ మునిగి వచ్చిందని మళ్ళీ ఎక్కడికక్కడే డౌట్ అంటే వాడి సుఖం అంత వలనరుల్గా ఉంటుంది ఎప్పుడైనా విరిగిపోయే సుఖం అది సరే వాడి ఫలాన్ని నుంచే చెప్తాడు అది ఇప్పుడు ఆన్సర్ చేయాలా వద్దా చేయా చేస్తే ఏమవుతుందో చేయకపోతే అవుతుంది మళ్ళీ డోలాయమాన స్థితి సరే ఆన్సర్ చేస్తాడు పోయిందంటే వీడు సుఖం అక్కడితో టాస ఒక ఆయన మ్యూజిక్ కన్సర్ట్ పెట్టించాడు ఆయనే పెట్టించాడు మ్యూజిక్ పండితుడిని విడిపించాడు యాభై వేలు ఖర్చు పెట్టాడు కన్సర్ట్ నడుస్తాడు మహా ఎంజాయ్ చేసేస్తున్నాడు కన్సర్ప్ట్ ఘంటసాల మ్యూజిక్ విభావరి విభావరి అంటే నైట్ నర్థం మ్యూజికల్ నైట్ ఘంటసాల గారి పాటలన్నీ వాళ్ళు పాడేస్తున్నారు ఈయన మహా ఎంజాయ్ చేసేస్తున్నాడు యాభై ఖర్చు పెట్టాడు ఈ సెల్ ఫోన్ సెక్రటరీ సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా అక్కడ క్షణం సేపు కూర్చోలేకపోయాడు అంతవరకు ఎంజాయ్ చేసిన మ్యూజిక్ అది జగట్ పారిపోయాడు కానీ ఎందుకంటే ఏదో మెసేజ్ వచ్చింది పారిపోయడంతే అక్కడ సంసారంలో యొక్క సుఖమా అదో సుఖమా అది ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు డాల్ పింగాణి బొమ్మ అలాగే దాన్ని అలాగ గాజు బొమ్మ అలా భద్రంగా ఎంత భద్రంగా చెప్పినా పుట్టుకు విరిగిపోతుంది ఈ సంసార యొక్క సుఖం అటువంటిది జ్ఞాని యొక్క సుఖము అనే ఆ సుఖానికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ప్రపంచం అంతా ప్రళయంలో వెళ్ళిపోయినా జ్ఞాన యొక్క సుఖం అలా నిశ్చింతగా ఉంటుంది తర్వాత శ్లోకం అందాము యుంజన్నేం సదాత్మానం యోగీ విగత కల్మ సుఖే న్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్మృతే మళ్ళీ అదే సుఖం మీద వ్యా వ్యాఖ్యానమే జ్ఞాని యొక్క సుఖము అతి అంతం అంటే అంతమును అతిక్రమించిన సుఖమును పొందును ఇప్పుడు సంసారికి సుఖం వచ్చింది అనుకోండి ఇప్పుడు సంసారి సుఖం అంటే ఎలా ఉంటుంది ఫలానా స్వీట్ తినాలి అని కోరిక పుట్టింది కోరిక పుట్టిన వెంటనే లాలాజలమో తప్ప ఏది స్వీట్ ఎక్కడుంది దగ్గర లేదు కదా ఎవరినో పంపించాలి లేకపోతే వీడే పరిగెత్తుకుపోవాలి సరే స్వీట్ తీసుకొచ్చాడు నోట్లో వేసుకుని తింటున్నాడు సుఖంగానే ఉంది స్వీట్ ఎంతసేపు తింటాడు ఎంత సావకాశంగా తిన్నా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు తింటాడు అయిపోతుందేమో అనే భయంతో ఎంత మెల్లగా తిన్నా ఎంతసేపు తింటారండి ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ గమ్ముని తింటే అయిపోతుందేమో అని స్లోగా తింటారు మీరు అలా కదా పోనీ అలా తిన్నా ఎంతసేపు తింటాడు ఓ లడ్డు ఉందనుకొని ఎంతసేపు తింటాడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు తింటాడు భోజంతా అదే తింటూ కూర్చోలేడు కదా అయిపోయింది నాలుగు నిమిషాలు అయిపోగానే సుఖం మంచి నీళ్ళు కాగబోడి కథ మళ్ళీ తర్వాత గుర్తు చేసుకోవాలి నేను ఆ డిస్సు నేను తిన్నాను అబ్బా గుర్తు చేసుకుని తప్ప చూడాలి తప్ప అయిపోయింది కదా అక్కడికి ఆ సుఖం అయిపోయింది ఇంకా దుఃఖం ఆ తర్వాత ఆరంభం దాంట్లో బాగా నెయ్యి వేసారనుకోండి స్వీట్లో బాగా నెయ్యి వేస్తారు ఈ నెయ్యి వేసిన స్వీట్లు తినేప్పుడు అబ్బా ఏం సుఖం చిన్నం అయిపోయిన తర్వాత సాయంకాలం దాకా ఎన్ని నీళ్లు తాగినా ఆ దాహం తీరదు దప్పిక విపరీతమైన దప్పిక ఆ నెయ్యే ఎఫెక్ట్ ఫ్యాక్ట్ అంటే అలాగే ఉంటుంది సో సుఖానికి బిల్లు పేమెంట్ ప్రారంభం అవుతుంది దుఃఖం అంతం అంటే అలా వస్తూ ఉంటుంది ఇలా అంతమైపోతూ ఉంటుంది సుఖం అంతమైపోతే ఏమిటి సురూ అవుతుందండి దుఃఖం సురువు అవుతుంది పొగలు అంతమైతే ఏది ఆరంభం అవుతుంది రాత్రి రాత్రి అంతమైతే ఏది ఆరంభం అవుతుంది పొగలు సుఖం అంతం అంతమవుతుంది కదా మన సుఖాలన్నీ అంతమయ్యేవి ఈ సుఖం అంతమైతే ఏమిటి ఆరంభం అవుతుంది దుఃఖం ఆరంభం అవుతుంది దుఃఖం ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి మనం సుఖాన్ని సంపాదించుకోవాలి సుఖాన్ని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం సుఖమా దుఃఖమా దుఃఖం అండి సుఖం ఏమున్నారు సుఖాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నం దుఃఖం కాబట్టి దుఃఖం మరింత దుఃఖం ఈ లోపల ఏదో సుఖం వస్తుంది మళ్ళీ ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది అంతమైపోతుంది వేరేస్ ఆత్మజ్ఞానం యొక్క సుఖము అత్యంతం అతి అంతం అంతమతీతం అంటే అది అంతము కాదు ఆత్మజ్ఞానం యొక్క సుఖము అంతము కాదు అంటే అదేటండి ఎంత ఉంటుంది ఏకంగా బాగా ఎక్కువగా ఉంటుంది కాదు ఇట్ ఈజ్ నాట్ ఏ టైం బౌండ్ ఫినామినల్ థింగ్ ఆత్మజ్ఞాన యొక్క సుఖం స్వరూప సుఖం అది టైం బౌండ్ కాదు అది కాల పరిచ్ఛన్నం కాదు అటువంటి టైమ్లెస్ స్వరూప సుఖాన్ని కాలమున అతీతమైంది అకాల్ అంటారు అకాల్ అని విన్నారా ఎప్పుడైనా సత్ శ్రీ అకాల్ సత్ అంటే సదేకమేవ సోమ్యేతం గగ్ర గురునానక్ ఆయన అద్వైత వేదాంతే గురునానక్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆయన అద్వైత వేదాంతం ఎంత బాగా చెప్పారంటే ఆయన సో సత్ శ్రీ అకాల్ సత్ అంటే ఆ సత్ ద బీయింగ్ ఇవే ఇందాక చెప్పిన చూడండి స్పేస్ లైక్ అవేర్నెస్ అని దానికే సత్ అని పేరు అది వేదాంతం అది సత్ శ్రీ అంటే ఆనందం అదే ఆనందం అకాల్ అది కాలమున కతీతమం కాబట్టి అత్యంతం సుఖమస్మృతే తర్వాత బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మని ముట్టుకోవాలి బ్రహ్మను ముట్టుకోవడం అంటే దేవుణ్ణి ముట్టుకోవాలి దేవుణ్ణి ముట్టుకోవడం ఈ ముట్టుకోవడం అంటే స్పృశించడం టచ్ ఈ టచ్ మీద సమాజంలో దేవుణ్ణి టచ్ చేయడానికి ఎంత హడాలు ఉంటుందో తెలుసా మీకు ఇప్పుడు ఈ పడంగా నేను కనుక నా జేబులో ఓ దండం ఉంది దండో ఏదో వాట్ ఎవర్ కు సమ్థింగ్ సమ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ అది మెటల్ ఆబ్జెక్ట్ కావచ్చు లేకపోతే గ్లాస్తో పెనాలితో చేసింది కావచ్చు లేకపోతే వుడెన్ కూడా కావచ్చు సమ్ మిస్టీరియస్ థింగ్ ఉంది దాన్ని ఎవళ్ళు ముట్టుకుంటే వాళ్ళ పాపాలన్నీ పోతాయి వాళ్ళకంతా సుఖాలు భోగాలు వచ్చేస్తాయి అని నేను ఇలా పట్టుకుంటాను అనుకోండి అప్పుడు ఏమైపోతుందో తెలిసిన మా అబ్బని మొత్తం అందరి వచ్చేసి వీడు కనుక చుట్టూ కొంతమందిని శిష్యుల్ని కొంత బలంగా బాడీ గార్డ్స్ని పెట్టుకోకపోతే వీడి మీద పడిపోతారు వీడి మేడ పడిపోయి వాడిని నేను మాపు అలా మాపు చేసేస్తాను మాపు చేసినప్పుడు మనిషి ప్రాణం పోయినా మీరు ఆశ్చర్యపడక్క ఇట్ హ్యాపీ అండ్ సాల్వ్ ఇట్ హ్యాండ్ ఈ మాపు వచ్చేసిన ఎందుకంటే అందరూ ముట్టేసుకోవాలి ఇప్పుడు ఇంత పొడుగు ఉంటుంది దాన్ని అందరూ ముట్టేసుకోవాలి ఏంటి చేస్తారు అట్లా ముట్టేసు ముట్టేసుకుంటే ఏదో అయిపోతుంది ఏ దేవుణ్ణి ముట్టుకోవాలి ఎలా ముట్టుకుంటావు దేవుణ్ణి వెళ్ళిపోయి గర్భగుడిలోకి వెళ్ళి ముట్టేసుకోవాలి అందుకోసమే రూలు పెట్టారు గర్భగుడిలోకి ఆ ట్రైన్ ఆయన పెరుస్తాం తప్ప మరెవరు వెళ్ళకూడదని రూలు పెట్టారు కాబట్టి అయ్యరు కానీ వీళ్ళు ఇక్కడ లేకపోతే ఆయన్ని కూడా కింద పడేసి ఆయన మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు అందులో వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఒట్ కూడా ఉంటారు సంస్పర్శం వెరీ డిఫికల్ట్ ఎందుకంటే అంత కష్టపడతారు మీకు కావాల్సిందేమిటి బ్రహ్మ సంస్పర్శమే కదా మీరు ఇంట్లో కూర్చుని బ్రహ్మ సంస్పర్శం చేయచ్చు సుఖంగా సుఖేన బ్రహ్మ సంస్పర్శం మీరు సుఖంగా ఏ కష్టపడి అక్కర్లేకుండా ఒళ్ళు అలవకుండగా ఆ బ్రహ్మని కౌగులించుకోవచ్చు ఇంట్లో కూర్చొని అంతేకాదు మీరు బ్రహ్మను కౌగులించుకుంటే అత్యంతం సుఖమస్మృతే ఓ సరీ అండి నేను మర్చిపోయాను అంతము నెరుగని సుఖమును పొందును ఇది రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమదః పూర్ణమిద పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగ్రుభ్యో నమీ అత్సత్ శ్రీకృష్ణాపణమస్తు